శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాయవత్ లోస్తికే నాస్తికే కదా అస్తికేస్తికే దుదేక్షణే యద్బోధమాం తద్బ్రహ్మ్రహ్మ పదక్షణం చేస్తే మనం తద్బ్రహ్మ అవుతుంది ఇతీర్బ్రహ్మ నిశ్చయ మళ్ళీ అంత కలిపి చెప్పాలి ఎస్మిస్ అతికే బోధస్తేక్షోధమాత్రం త్రహ్మేతర్బ్రహ్మ నిశ్చయస్ అస్తి తదేక్షణే యత్ బోధమాత్రం త్రహ్మ ఇది వీ బ్రహ్మనిశ్చయ ఏమంధీ కలిపి చెప్పలేదు మీడిగా చెప్పచ్చు ఏవంధీ బ్రహ్మ నిశ్చయ ఈ వేదాంతం చాలా విలక్షణమైన శాస్త్రం లోకంలో జనులు ఒక సత్యవస్తువు యొక్క అన్వేషణలో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు మీరు లోకంలో ఎవరినైనా చూడండి ప్రతివాడు దేన్నో అన్వేషిస్తూ ఉంటాడు ఎన్నో ఒకదాన్ని అన్వేషిస్తూ ఉంటాడు ఈ బిజినెస్ పీపుల్ ఉన్న చూసారా వాడు ఎంత డెడికేషన్ తోటి వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారో మీరు గమనించారా వాళ్ళు ఆ బ్యాలన్స్ షీట్లు ఎదుర్కొన్న పెట్టుకునే ఏవి చెక్కులు వచ్చాయి ఏవి పేమెంట్లు ఎంత వస్తుంది ఎంత పోతోంది అలా బ్యాలెన్స్ షీట్ ఎదుర్కొండ ఓ పాతిక మంది జనాలని ఎంప్లాయ్ చేసుకుని అలా ఆ పాతిక మందిని కమాండ్ చేసుకుంటూ ఈ బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటూ దే పర్స్యూ వాళ్ళు దే పర్స్యూ సంథింగ్ వాళ్ళు పర్శ్యూ ఎప్పుడు ప్రతివాడు కూడా సత్యాన్నే పరిశీల చేస్తూ ఉంటాడు తప్ప మిథ్యను ఎవడు పర్సూ చేయడు కదా మిథ్యని తెలిస్తే మిథ్యని పరిశీలి చేస్తారండి సత్యాన్నే అన్వేషిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అని ఉంటుంది అది బ్లాక్ ఫ్రైడే దాని పేరు అంటే థ్యాంక్స్ గివింగ్ డే మొన్నడు ఉన్న థ్యాంక్స్ గివింగ్ డే థర్స్డే వస్తుంది మొన్నాడు ఫ్రైడే అనమాట దానికి బ్లాక్ ఫ్రైడే అని పేరు అందుకు బ్లాక్ ఫ్రైడే అంటే దాని పేరు థర్స్డే అర్ధరాత్రి పన్నెండు తర్వాత ప్రారంభం షాప్స్ అన్నీ కాకింగ్ సెలవులో ఓపెన్ అర్ధరాత్రి పన్నెండు తర్వాత ప్రారంభించి మర్నాడు రోజంతా సేల్స్ పూర్తయ్యేటప్పటికీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు రెడ్ నుంచి బ్లాక్కి వస్తాయి ఫ్రైడే ఎంత బిజినెస్ ఓరియెంటెడ్ అప్రోచ్ చూసారా మీరు మొత్తం సొసైటీ అంతా కూడా బిజినెస్ ఓరియంటెడ్ గా ఉంటుంది ఫ్రైడే ఈజ్ బ్లాక్ ఫ్రైడే బ్లాక్ ఫ్రైడే అంటే చాలా మంది ఏమనుకుంటారు చాలా చెడ్డది అనుకుంటారు నో నాట్ ఫర్ దామ్ ఎందుకంటే బ్యాలన్స్ షీట్లో ప్రాఫిట్స్ ఉన్నట్లయితే బ్లాక్ ఇంక్ తోటి అంకులు పడతాయి నెగిటివ్ నష్టం ఉన్నట్లయితే రెడింగ్ తోటి పడతాయి కంప్యూటర్లు కూడా అలాగే ఉంటాయి కంప్యూటర్లు కూడా ప్రాఫిట్ వచ్చినప్పుడు బ్లాక్ ఇంక్లో చూపిస్తాయి లాస్ వచ్చినప్పుడు రెడింగ్లో చూపిస్తాయి అట్లా ఆ సాఫ్ట్వేర్లో కూడా అలాగే ఉంటుంది వీళ్ళ వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఆ ఒక్కరోజు బిజినెస్ తోటి మనం రెడ్ నుంచి బ్లాక్లో పడతాము అని వాళ్ళ అసెస్మెంట్ అందుకోసం దానికి బ్లాక్ ఫ్రైడే అని పేరు పెట్టారు అంటే దాని వెనకాలన్న సైకాలజీ ఏమిటంటే బిజినెస్ పాజిటివ్గా ఉండి లాభాలు మనకు వచ్చేస్తూ మనం సత్యాన్వేషణ మనం సత్యాన్ని సక్సెస్ఫుల్ గా పొందగలుగుతున్నాము అనుకుంటాం వాళ్ళెక్కని బిజినెస్ చేస్తారు కాబట్టి ఈ రె బిజినెస్ మ్యాన్ ఈజ్ ఇన్ సత్య ట్రూత్ తర్వాత భోగ పరాయణులు భోగాలలో సత్యాన్ని వెతుకుతూ ఉంటారు సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ప్రపంచంలో అందరూ కూడా సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు ఇక రిలీజియస్ మైండ్ ఉందనుకోండి రిలీజియస్ మైండ్ వాళ్ళ వాళ్ళ దృష్టిలో సత్యం అన్వేషణ అంటే దేవుడు మనకంటే భిన్నంగా ఉన్నటువంటి దేవుడు ద్వైత బుద్ధితో దేవుణ్ణి వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఈ రెలిజియస్ మైండ్ అని చూసినట్లయితే ఎలా ఉంటుందంటే చాలా చిత్రంగా ఉంటుంది రెలిజియస్ మైండ్ ఇప్పుడు టెర్రరిస్ట్లు ఉన్నారు చూసారా ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎ రిలిజియస్ మైండ్ అది వన్ కైండ్ ఆఫ్ ఎ రిలిజియస్ మైండ్ చాలా వైలెంట్ మైండ్ దాంట్లో సందేహం బట్ ఆల్ దట్ వైలెన్స్ ఆ రెలిజియన్ నుంచి వచ్చింది రెలిజియన్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ హ్యూజ్ వైలెన్స్ ఉదాహరణకి ఇవాళ న్యూస్లో బీబీసీ న్యూస్లో చూశాను నేను ఆఫ్ఘనిస్తాన్లో ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు ఉన్న యువతి ఆమె కురాన్లని అవమానం చేసింది అనే అభిప్రాయంతో అని వీళ్ళు అనుకున్నారు ఆవిడేం అవమానం చేయలేదు అని వీళ్ళు అనుకున్నారా అనుకుని వాళ్ళు ఇరవై మంది ఆవిడ మీద మొగాళ్లేదు ఒక లేడీ సింగిల్ లేడీ మీద మంచి దుగ్గ దుఃఖల్లా ఉన్నారు ఈ మొగాల్లో పాతికి మంది వీళ్ళందరూ ఆవిని అటాక్ చేసేసి కుట్టేసి చంపేశారు అది ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో కూడా జస్టిస్ ఉంటుంది ఇండియాలో కూడా జస్టిస్ ఉన్నట్టు ఇండియాలో కూడా జస్టిస్ ఉంది చూడండి రెండు వేల వాడేదో తాగేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఫుట్పాత్ మీద గెక్కించేశాడు కాదు తెల్లవారుదారు మూడు గంటలు ఇప్పుడు జైలుకి పంపిస్తే మళ్ళీ బెయిల్ వచ్చింది అది వేరే సంగతి పాతికి వేలు జరిమానా పాతిక వేల జరిమానా అంటే బ్రిటిష్ కాలం నాడు పెట్టిన జరిమానాలు అవి ఉంటాయి పాతిక వేలు జరిమానా ఏంటండి అతను నవ్వుకుని ఉంటాడు హీ లాఫింగ్ అప్ హిజ్లీవ్ పాతికి వేల జరిమానా ఏంటండి అతనికి ఇచ్చి లాయర్ల ఫీజు థౌజండ్ టైమ్స్ మోర్ ఉంటుంది పాతిక జరిమానా ఏమైనా అర్థం ఉందో జరిమానాకి ఎనీవే సో అఫ్ఘనిస్తాన్ లో జస్టిస్ గే ఆ జస్టిస్ హీ ప్రొనౌన్స్డ్ జడ్జిమెంట్ ఆ పాతి మందిలో ఎనమంది ఎదురికి మరణ శిక్ష విషించారు పన్నెండు మందికి ఇంకా ఇరవై శిక్షలు విషించారు కాబట్టి ఒక స్త్రీలు పట్టుకుని కొట్టి చంపేశారంటే కేవలం రిలీజియస్ మైండ్ కనీయంతో అంటే అంటే వాళ్ళు ఆత్మహత్య చేసేసుకుంటారు బయట ఒకటి నడువుకు పెట్టేసుకుని ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే ఆత్మహత్య చేసేసుకుంటే మనకి పారడైజ్ దొరుకుతుంది అని వాళ్ళు రిలీజియస్ మైండ్ అలా ఉంటుంది చాలా వైలెంట్ గా ఉంటుంది అవును ఎనీథింగ్ దే డూ వెరీ వైలెంట్ రిలీజియస్ మైండ్ ఇంకొకప్పుడు రిలీజియస్ మైండ్ చాలా కన్నీంగ్ గా ఉంటుంది ఈ వాలిజెనికల్ రిలీజియస్ మైండ్ ఈజ్ వెరీ కన్నీంగ్ అండ్ ఆల్వేజ్ ఇన్ సమ్స్ ఇన్ సమ్ కాంటెక్స్ ఇప్పుడు సర్వీస్ చేస్తారు కానీ ఆ సర్వీస్ మేన కాల ఏదో ఒక ఎజెండా పెట్టుకుని సర్వీస్ చేస్తారు అలా ఉంటుందా తర్వాత మన హిందూ ధర్మంలోకి వస్తే ఇట్ ఈజ్ నాట్ వైలెంట్ ఇట్ ఈజ్ నాట్ కన్నింగ్ బట్ ఇట్ ఈజ్ మడిల్ హెటెడ్ ఆల్ రైట్ దాంట్లో సందేహం ఉంది ద్వైత ద్వైత సిద్ధాంతాలు బాగా ప్రచారంలో వాళ్ళు ఆ దేవుణ్ణి అన్వేషణ సవచిత్రంగా చేస్తారు దేవుడు వైకుంఠంలో ఉంటాడు వాళ్ళు అదంతా వర్కౌట్ చేసి పెట్టారు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఇప్పుడే చూసి వచ్చినట్టుగా మాట్లాడతారు ఇప్పుడు అమ్మగారు చెప్పారు చూడండి మేమేమో అటు ఉప్పల నుంచి వస్తున్నాం అక్కడ వర్షం పడుతోంది అని చెప్పారు కదా అలాగే ఇప్పుడే మేము వైకుంఠం నుంచి వస్తున్నాము అక్కడ విష్ణు అక్కడ హాల్లో కూర్చొని ఉన్నాడు బయట గరిక ముందు వెయిట్ చేస్తున్నాడు మేము ఇలాగే ఇప్పుడే వచ్చేసాంతలో పోయాం అన్నట్టుగా చెప్తాను ఉన్నాడు యాజ్ ఇఫ్ సో ఎనీవే చాలా చిత్రంగా ఆ అన్వేషణ ఉంటుంది ఈ ఈ అన్వేషణతో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ప్రతి మనిషి కూడా వాడికి చేతనైన వాడికి తెలిసిన పద్ధతిలో ఆ సత్య వస్తువును అన్వేషిస్తూ ఉన్నారు అని చెప్పడం కోసం చెప్పారు బిజినెస్ మ్యాన్ సత్యాన్ని అన్వేషిస్తున్నాడు భోగపరాయణుడు సత్యాన్నే అన్వేషిస్తున్నాడు రెలిజియస్ పర్సన్ కూడా ఆ సత్యాన్నే వాడికి చేతనైన పద్ధతిలో అడిగి తెలిసిన పద్ధతిలో అన్వేషిస్తూ ఉన్నారు ఇక వేదాంతము అధ్యాత్మ శాస్త్రము ఇక్కడ ఒక ఫండమెంటల్ ప్రొనన్సియేషన్ ఒకటి ఒక ఫండమెంటల్ ట్రూత్ని ప్రక్లెయిర్ చేస్తాను ఫండమెంటల్ ట్రూత్ని ఒక మౌలికమైన సత్యాన్ని వీళ్ళు ప్రకటిస్తారు ఏమైనా ప్రకటిస్తారంటే సత్యము నీ ఎందు ఉంటుంది తప్ప నీకు బయట ఉండదు సత్యము నీ ఎందు ఉంటుంది నువ్వు నీ లోపల వెతుక్కోవాలి అంచేత బహిర్ముఖుడుగా ఉంటూ బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంత కాలము మీరు సత్యమనే భ్రమతో అసత్యముల వెంట పరుగులు తీయడమే ఉంటుంది తప్ప మీరు సత్యతత్వాన్ని చేరుకోలేరు సత్యాన్వేషణ నుయ్యి తవ్వడము అంటది నీళ్ల కోసం నుయ్యి తవ్వడము ఎలాంటిదో సత్యాన్వేషణ అటుది నుయ్య తవ్వాలంటే నువ్వు ఎక్కడ నిలబడి అక్కడే తవ్వాలి మీకోసం వెతకడం అక్కర్లేదు ఉంటే దృష్టాంతం టేకిటింది రైట్ సైన్స్ సో అదేవిధంగా మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ బయట ఉన్నదు సత్యము బయట దృశ్యము నుండి ఉన్నది సత్యము సత్యము ఆ ద్రష్ట యొక్క స్వరూపము నుండి ఉంటుంది కాబట్టి చేయాలంటే బయట వెతకడం మానేయాలి బయట వెతకడం మానేయకుండా లోపల మీరు అన్వేషించటం కుదరదు అందుకోసం మీ శంకరులు ఏమన్నారంటే పశ్చిమ సముద్రానికి వెళ్ళగోరువాడు తూర్పు వైపు పయనిస్తే ఎలా చేరుకుంటాడు చేరుకోలేదు కాబట్టి పశ్చిమ సముద్రాన్ని చేరగోరుకు చేరగోరే పక్షంలో మీరు పశ్చిమ దిశ వైపే పయనించారు కాబట్టి మీరు బహిర్ముఖంగా అన్వేషిస్తూ మీ అందరిని సత్యతత్వాన్ని మీరు ఆవిష్కరించుకోలేరు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి రహస్యం ఏమిటంటే మీ మీరు మీ గురించి మీరు చాలా తప్పుగా తెలుసుకున్నారు మీరు ఏం చేస్తున్నారంటే చాలా సూపర్ఫిషియల్గా అంటే పై పైన మీ గురించి మీరు ఏవైతే భావాలు పెట్టుకున్నారో అదే సత్యమని మీరు అనుకుంటున్నారు ఉదాహరణకి మీ గురించి మీకున్న అభిప్రాయం ఏమి అని అడిగితే మీరేమంటారు నేను ఒక వ్యక్తిని ఫలానా కులం వర్ణం వర్గం తర్వాత నాకు భార్య పిల్లలు ఉన్నారు నేను ఫలానా వాళ్ళ కొడుకుని కూతుర్ని అంటూ ఏదో చెప్తాను వాస్తవానికి ఆ వ్యక్తిత్వం యొక్క వివరములు మీరు ఎన్ని చెప్తారో అవన్నీ కూడా మీ స్వరూపంలో ఉండనే ఉండదు అవన్నీ కూడా ఆ సూపర్ఫిషియల్గా పై పైన దేహాభిమానాన్ని అల్చు పెట్టుకుని ఉండేదే తప్ప మీరు దేహమును దాటి ఒక్క అడుగు లోపలికి వేస్తే ఇవన్నీ కూడా మాయమైపోతుంది అంతర్ధానమైపోతుంది ఇప్పుడు ఫలానాప్పుడు పుట్టాను నేను ఇప్పుడు మధ్య వయసులో పెద్ద వయసులో నాది డేట్ ఆఫ్ బర్త్ ఇది నా వయస్సు ఇది అన్నది ఇట్ ఈజ్ ఎ బిగ్ థింగ్ ఇట్ ఈజ్ రిటైర్మెంటు పెన్షన్ ఇవన్నీ కూడా వయస్సును బట్టి నిర్ధారితం అవుతాయి ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అదంతా కూడా మీ యొక్క వ్యక్తిత్వములో ఆ పై ఉండే అంశమే తప్ప మీ వ్యక్తిత్వంలో ఒక్క స్టెప్ మీరు లోపలికి వేస్తే అదంతా కూడా అలాగే మాది బ్రాహ్మణ క్షత్రియ ఇది వర్ణము అన్నది సమాజ జీవనంలో చాలా లోతైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది వర్ణం బేసిస్ మీద మనిషి బతుకు నిర్ధారితమవుతూ ఉంటుంది సమాజంలో అలాగే ప్రాంతం బేసిస్ మీద నిర్ధారితం ప్రాంతం అన్నది ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్స్ లైఫ్స్ వెరీ డీప్లీ అలాగే నేషనాలిటీ అన్నది కూడా జనుల యొక్క జీవితాలని చాలా బలంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఒక్కడుగు అంతర్ముఖులైతే ఒకడుగు లోపలికి వేగ వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి ఇవన్నీ కూడా మీ లోపు లోతుల్లో ఉండవు అలాగే నేను తండ్రిని కొడుకును భార్యని భర్తను ఇత్యాదిగా మీరు ఏ సంబంధ బాంధవ్యాలను గురించి మీరు ప్రస్తావిస్తూ అవే పరమ సత్యములని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా నేను అనే అనుభవాల్ని మరింత పరిశీలించేప్పటికీ అవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి అవేమీ ఉండవు కాబట్టి ఇక్కడ బోధ ఎలా ఉంటుందంటే మానవ నీవు నీ స్వరూపమును తెలుసుకో నీకు సత్యమునందు నీకు ప్రీతి ఉన్నట్లయితే నీవు బయట కాదు వెతకడం నీ అందు నీవు అన్వేషించాల్సి ఉంటుంది నీ లోపల నీవు అన్వేషించాల్సి ఉంటుంది నీ కాబట్టి ఆత్మాన్వేషణ చేయాల్సి ఉంటుంది ఇది వేదాంతం యొక్క ప్రతిపాదన కాదండి మేము ఆ సత్యతత్వమును తెలుసుకోవాలి సత్యమేది చూడు ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో లేకపోతే అది సత్యం కాదు అలాగే ఓ కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే అది సత్యం కాదు ఒక ఒక ఆకారం ఉండి మరో ఆకారంలో లే ఒక ఆకారంలో ఉండి ఇంకో ఆకారంలో లేకపోతే అది సత్యం కాదు అంటే సత్యము దేశము యొక్క పరిధులకు కాలము యొక్క హద్దులకు ఆకృతులు వివిధ ఆకృతుల యొక్క పరిచ్ఛేదములకు అతీతంగా ఉంటుంది సత్యం దక్షన్స్ సత్యానికి బ్రహ్మ అంటే చాలామంది బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరా ఇలాంటిది ఏదో ఉంటుందనో అదే పెద్ద దుడ్డుగా ఉన్న పెద్ద ఆయన ఎక్కడో సింహాసనం మీద కూర్చొని ఉంటాడనో అనుకుంటారు సింహాసనం కాకపోతే పద్మో కాకపోతే అది కాకపోతే ఏదో పక్షో ఏదో ఎక్కడో కూర్చుని ఉంటాడు అనుకుంటారు బ్రహ్మ ఎద్దు మీద కూర్చుంటాడని కొంతమంది అనుకుంటారు పక్షి మీద కూర్చుని ఇంకో కొంతమంది అనుకుంటారు బ్రహ్మంటే అర్థం అది కాదు బ్రహ్మంటే ఓ పెద్ద అయిననే అర్థం కాదు పెద్ద ఆయనో లేకపోతే ఓ పెద్దో పెద్దమ్మో అలా కాదు అర్థం బ్రహ్మంటే అయ్యవారు అమ్మవారు అని కాదు అలా చెప్తూ ఉంటారు అయ్యవారు అమ్మవారి కేసు చూసినారు అని చెయ్య అయ్యవారు అమ్మవారి కేసు చూస్తే అమ్మవారు అయ్యగారి కేసు ఓరగంట చూసినారు పైగా అప్పుడప్పుడు టాన్తో ఉండడం అయ్యగారు అమ్మగారు అమ్మవారి కేసు చూసినప్పుడు ఆయన చూపులో ఏదో కొంత అసంతృప్తి కనపడి అమ్మవారికి మనస్సు చాలా క్లేశపడింది అదో ఏ కంటారు ఇది అలా ఉంటుంది సో సత్యతత్వం సత్యతత్వం అలా ఉండదు పరిచ్ఛిన్నమైన అంటే నీకు ఈ పురాణము మీ అలవాటు తప్పేసి మీరు నవ్వుతున్నారు తప్ప మీరు పురాణ కాలక్షేమం అనుకుంటుంటే చక్కగా మీరు బుద్ధిమంతుల్లో విలుండి వారు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తే రెండు వాచ్ అక్కడ అలాగే ఉంటుంది అవును అవునుంటారా కరెక్ట్ అలాగే ఉంటుంది పురాణం అంటే అలాగే ఉంటుంది కాబట్టి సో మీకు మీకేమైపోయిందంటే పాఠం వినిది విని మీరు బాగా రాతికి వెళ్ళిపోయి కాబట్టి సత్యతత్వం అలా ఉండదు బ్రహ్మంటే అలాగే ఉండదు బ్రహ్మంటే ఇంతే ఒక దేశానికో ఒక కాలానికో ఒక ఆకృతికో కట్టుబడి ఉన్నది కాదు సుమా సత్యము సత్యం అలా ఉండదు దేశానికి కట్టుబడ్డది నశిస్తుంది కాబట్టి సత్యము కాదు కాలానికి కట్టుబడ్డది అట్టిది ఒకనొక ఆకృతి అంటే అది దేశకాలంలో అప్పటికే దేశంలో పరిచ్ఛన్నమైనది కాబట్టి అది కూడా నశిస్తుంది సత్యతత్వము దేశకాల వస్తు పరిచ్ఛేదములతో అతీతము మరి దానికి పేరు పెట్టుకోవాలి కదా ఆకృతి ఉంటే కానీ పేరే ఉండదు కాబట్టి సత్యవస్తువుకి పేరుండదు నేమ్లెస్ రియాలిటీ దానికి పేరుండదు కాలంలో పేరు పెట్టుకుందాం మనం అంటే సరే అయితే పెట్టుకునే పేరు కూడా సందర్భశుద్ధిగా ఉండాలి కనుక దానికి దేశకాల వస్తు పరిచ్ఛేదరహితము అని పెట్టారు పేరు వాటిని అదేం పేరు రా బాబు అది పలికేప్పటికే ఆదేశం వస్తుంది మంచి పదం కూడా పదాలు మంచిగా దాన్ని జిప్ చేయమంటారు ఈ జిప్ అని ఉంటుంది మీద కంప్యూటర్లో ఇంత పెద్ద ఫైల్ని జిప్ చేస్తే అది యాక్రోనింగ్ కింద తయారవుతుంది చిన్నది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ యునైటెడ్ యునెస్కో అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ అంటేనా సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ అంటే ఏంటి యునైటెడ్ నేషన్స్ ఏదో అలాగా అలా అడిగివరు అంటే ఏంటి లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇలాగే ఉంటాయి తర్వాత మూసేశారు రెడ్క్యాప్ రెడిక్యాప్ మూసేపోతే ఇంకా ఏంటండి కాబట్టి చెప్పులు కుట్టి మేము మీకు సప్లై చేస్తామని గవర్నమెంట్ అంటే ఇంకా ఆ గవర్నమెంట్ అది ఏం బతికి పట్టగట్టే గవర్నమెంటేనాది చెప్పులు కుట్టిస్తాము గొడుగులు తయారు చేసిస్తాము తర్వాత సైకిళ్లు తయారు చేసిస్తాము గవర్నమెంట్ అలాంటివి చేయకూడదు అలాంటి పనులు గవర్నమెంట్ చేయకూడదు బస్సులు కూడా గవర్నమెంట్ నడపకూడదు చూసారా బస్సులు ఎలా ఉంటాయి కాలము చెల్లిదా బస్సులు ఆ బస్సు దాన్ని డగడగడగడగ ఆడిపోతాం అది అలాగ పోతూ ఉంటుంది ఆ డ్రైవర్లకి వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వచ్చు ఆ బస్సుని కూడా తిప్పుతున్నది గిట్లు ఇచ్చేటోట్లు ఇచ్చి ఎనీవే సో దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన తత్వము అని చెప్పాలి సింపుల్గా చెప్పండి అంత పొడుగొడ్డు సింపుల్గా చెప్పండి బ్రహ్మ అందుకోసం బ్రహ్మ అన్నారు ఆ బ్రహ్మ అది సత్యవస్తువు కాబట్టి దేశము యొక్క పరిధులు దాటిన ఒక తత్వము అంటే అత్యంత వ్యాపకమైన తత్వము దేశము యొక్క పరిధులు లేవంటే వ్యాపకమైన తత్వము కాలము యొక్క పరిధులు దాటిన తత్వము అంటే వినాశము లేని తత్వము ఆకృతి లేనిది అంటే దెట్ ఈస్ లాట్ ఆఫ్ డెప్త్ అండ్ సముద్రపు అడుగుల్లో ఎంత లోతు ఉన్నదో ఈ తత్వానికి అంత లోతు కలదు అది ఎక్కడ ఉంటుంది మీ లోపల ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మీ లోపల మీరు అన్వేషించడం ప్రారంభించండి ముందు మీ స్వరూపము భౌతికము కాదు అని తెలుసుకోండి యు ఆర్ నాట్ మెటీరియల్ దేహము భౌతికము దేహమంతా భౌతికమైన దేహం అలా ఉడికే మాంసపు ముద్దలన్నీ పెట్టి చోట పెట్టి ఆ మాంసపు ముద్దలన్నింటినీ దాన్ని మీద ఉహదాన్ని అలా అతికించి అతికి పెట్టినట్టుగా పెట్టి అవన్నీ ఊరి పరిచయం చల్లా చెదరైపోకుండా ఒక గన్నీ బ్యాగులాగా ఒక దేహము దాన్ని కుట్టి పెట్టారు అది దేహం దట్ ఈస్ వాట్ ద బాడీస్ ఈ మాంసపు ముద్దలు స్థిరంగా నిలపడవు వాటి కొంత స్కాఫోల్డ్ ఉండాలి అది అస్థిపంజరం ఎప్పుడైనా అస్థిపంజిరం చూసారా ఎప్పుడైనా డాక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దాని పక్కన నిలబడి దాన్ని కొంచెం టచ్ చేస్తూ ఉండండి మనం అస్థిపంజరా మెడిటేషన్ కూడా చేశాం కాబట్టి దట్ ఈజ్ వాట్ ద బాడీ ఈజ్ యు ఆర్ నాట్ దాట్ అటువంటి ఫిజికల్ ఐడెంటిటీ మీరు కాదు యూఆర్ నాట్ దట్ ఫిజికల్ ఐంటిటీ యు ఆర్ సంథింగ్ డీపర్ దాన్ దాట్ ఓకే గో డీపర్ ప్రాణశక్తి ఉంటుంది అంటే ఏమిటి ఇప్పుడు కాళ్ళు ఇప్పుడు కాలు ఉందనుకోండి కాలుకి ఎక్స్రే తీస్తే ఏం కనపడతాయి ఎముకలు కనపడుతుంది కాలుకి ఎంఆర్ఐ తీస్తే ఏం కనపడతాయి మజిల్ కనపడుతుంది కా కానీ కాలు అంటే ఆ ఎముక కాదు ఆ కాదు కాలులో నడిచే శక్తి ఒకటి ఉంది అది కాలు అంటే అది రియల్ థింగ్ ప్రాణము గో డీపర్ అది ఎక్స్రేలోనూ కనపడదు ఎంఆర్ఐలోనూ కనపడదు ప్రాణము దేంట్లోనూ కనపడుతుంది ఎవరికే ఈ ఫిజికల్లే కనపడతాయి కాబట్టి యు ఆర్ నాట్ ద ఫిజికల్ ఐడింటిటీ యు ఆర్ ద లైవ్ ఐడింటిటీ దట్ లైవ్ ప్రిన్సిపల్ ఏది కలదో లైఫ్ దట్ ఈజ్ వాట్ యు ఆర్ అంటే ఏమైంది మీరు ఒక పరిచ్ఛేదమును దాటిపోయేటప్పుడే చూడండి ఇట్ ఈజ్ లైక్ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లోపల ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ దగ్గరికి మీరు వెళ్ళేప్పటికీ ఆ ఫ్యాన్కు ఉండేటువంటి ఆకారము పరిచ్ఛేదము అన్ని దాటిపోయారు That is why universal Iquad you are a pañike. Your... Uh, your sights are now fixed, not on the... on the limited. Your sight is already on the universal. Pranam ne eppideta meru bhavana chayashtaro, me dhvišti universal Iquad. Sarvatra pranamo intubne. Then me svarupamo vāshtavallo pranamo koda kado. Pranamo aka upasana lo, ఒక మెట్టు ప్రాణోపాసన మంచిది ఎందుకంటే మీ మీ సైట్ అంటే మీ దృష్టి ఎక్స్పాండ్ అవుతుంది దృష్టిని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి విస్తారం చేసుకుంటూ పోవాలి మీరు దృష్టి పెట్టుకుంటే మీరు పరిచ్ఛిన్నులైపోతారు ఇది నేను అది నేను అంటూ పరిచ్ఛిన్నలు అయిపోతారు దేహంలో ఉండే ప్రాణాన్ని కనుక మీరు ఫోకస్గా పెట్టుకుంటే మీకు ఆ ప్రాణము చీమలో దోమలో నక్కలో కుక్కలు అన్నింటిలోనూ అదే ప్రాణశక్తి కనపడతో మీ దృష్టికి ఒక పెద్ద విస్తృతి లభిస్తుంది కాబట్టి ఒక ఎక్స్పాండ్ యువర్ దేశం అండ్ దెన్ ఫర్దర్ సో మీ మీ లోతుల్ని మీరు తెలుసుకోగలిగితే ఇటు ఇట్ ఈజ్ తరంగం మీద నిలబడి ఆ తరంగం యొక్క లోతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది తరంగం మీద నిలబడితే మీకు ఏమనిపిస్తుంది మిగతా తరంగములన్నిటికంటే భిన్నంగా ఉన్న టెంపుల్స్ని భేద బుద్ధే కలుగుతుంది కానీ ఆ తరంగము లోతులోకి వెళ్ళేప్పటికీ ఆ లోతుల్లో ఈ తరంగం వేరు ఆ తరంగము వేరు అనే తేడాలు ఉండవు లోతుల్లో మీకు డివిజన్ ఉండదు లోతుల్లో డివిజన్ ఉండదు పైనే ఉంటుంది డివిజన్ ఎందుకని పైన షేప్ ఉంటుంది లోతులో షేప్ ఉండదు ఎప్పుడైతే మీరు షేప్ను దాటి వెళ్ళిపోయారో నామరూపాలను దాటి వెళ్ళిపోయారో బహుత్వాన్ని కూడా దాచేసి వెళ్ళిపోతారు ఏకత్వంలోకి వెళ్ళిపోతారు అదేవిధంగా మీరు ఆ ప్రాణదృష్టిని విస్తారంగా అభ్యాసం చేసినట్లయితే మీలో ఒక విస్తృతి మీ విషంలో ఒక విస్తృతి మీకు లభిస్తుంది అండ్ దెన్ వన్ మోర్ స్టెప్ మీరు క్రియాశక్తి కూడా కాదు నిజానికి మీరు విజ్ఞాన శక్తి వేదాంతంలో మనం ఏం గుర్తిస్తామంటే మెటీరియల్ థింగ్ కంటే క్రియాశక్తి గొప్పది సూక్ష్మము ఆంతరము క్రియాశక్తి కంటే విజ్ఞాన శక్తి మరింత సూక్ష్మము ఆంతరము ఆంతరము అంటే అంతరే భవ అంతరము లోపల ఉండేది ఆంతరము అంటారు పద్ధతి ప్రయోగం కాబట్టి మరింత లోతుకి మీరు వెళ్ళండి మీ విజ్ఞాన శక్తిని మీరు పట్టుకోండి అక్కడ మీకు ఆ విజ్ఞాన శక్తి ఎందు మీకు సత్య వస్తువు మీకు అనుభవానికి వస్తుంది అది శ్లోకం నేను దానికి బిల్డప్ పంచుకుంటూ వచ్చాను ఎప్పుడు కూడా బిల్డప్ ఎక్కడ ప్రారంభం అవుతుందో తెలిసిన అర్థము కామము ధర్మములతో ప్రారంభం అవుతుంది అలాగే అర్థము కామము చెప్పి ఆ తర్వాత ధర్మానికి వచ్చి ఆ మూడింటిని దాటుకుని మోక్ష పురుషార్థంలోకి వస్తాను దట్ ఈస్ హౌ ద బిల్డప్ బిగిన్స్ మీరు ఎప్పుడైనా గమనించుంటారు ఈవేళ కూడా నేను అదే దారిలో పైనుంచి వచ్చాను అర్థ కామ ధర్మ బయట ఉంటాయి అక్కడి నుంచి మీరు ఇన్నర్ లోకి ఒక లీప్ చేయాల్సి ఉంటుంది కోంతల లీప్ హనుమంతుని యొక్క లంఘనం అంటే ఇదే హనుమంతుడు లంఘించేటంటే ఏ లంఘనం సింబాలిక్ మీకు లోపల సీత అనే ఒక శాంతిని మీరు వెతుకుతారు సీతా శాంతి అంటే ఏదో శ్లోకము ఆత్మ రామో విరాజ్యతే ఆ సీత శాంతిని మీరు వెతికినట్లయితే అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆత్మ అనే రాముణ్ణి మీరు చేరుకోగలుగుతారు ఒక ఫుల్ శ్లోకం ఉంది నాకు గుర్తులేదు ఎప్పటికప్పుడు ఆ శ్లోకం గుర్తుపెట్టుకోవాలనుకుంటాను మర్చిపోతూ ఉంటాను ఎక్కడో ఉండే శ్లోకం కనుక ఆ హనుమంతుడు మీరే హనుమంతుడు హనుమంతుడంటే ఆత్మతత్వమును తెలియటకు అన్వేషణ హనుమంతుడంటే అన్వేషణ అది మీరు గమనించాలి హనుమంతుడు అంటే అన్వేషణ దానికి అన్వేషణకే ఉన్నాడు ఆయన మీరు కూడా హనుమంతుడు అనే అన్వేషణ చేయాలి హనుమంతుడు అన్వేషణ చేస్తుంటే ఆయనకి గుణాలు అడ్డొస్తాయి సత్వ తమో ముందు సత్వగుణం అడ్డు వస్తుంది తర్వాత రజోగుణం అడ్డు వస్తుంది తర్వాత తమో గుణం అడ్డు ఏదో వరసలు మైనార్కుడు సత్వగుణానికి ప్రతీక మైనార్కుడు అడ్డొస్తుంది ఆ అడ్డుని అధిగమిస్తాడు ఆటంకం తర్వాత సురస అనే ఆమె దేవమాత ఆమె అర్థోస్తుంది ఆమె రజోగుణం తర్వాత సింహిక అనే రాక్షస అద్దో వస్తుంది ఆమె తమో గుణం ఆయన తమోగుణాన్ని సంహరిస్తాడు చేహవుతాడు రజోగుణాన్ని తెలివితేటలతో తప్పించుకుంటాడు సత్వగుణానికి దండం పెట్టి అనుమతి తీసుకుని ముందుకు పోతాడు కాబట్టి సత్వజ సమోగుణాన్ని అధిగమించే విధానం వల్ల ఉంటుంది ఇవన్నీ దాటి ఎక్కడ ఎక్కడ స్టాండ్ అవుతాడు త్రికూట పర్వతముపై నిలబడతాడు త్రికూట మూడు కూటములు కూటము అంటే శిఖరములు మూడు శిఖరములుగా పర్వతము అంటే అది సత్వ విశ్రమ గుణాత్మకమైన ప్రకృతి దాన్ని నెత్తిమీద కాలు మీద వేసి నిలబడతాడు నిలబడి లంక కేసి చూస్తాడు అదే సంసారం ఆ లంకలో రాక్షసులు ఉంటాడు వాళ్ళలో ఉండేమో ఈ చేతనుకుంటాడు క్లబ్కు వెళ్ళి శాంతి కోసం వెతికినట్టు క్లబ్కు వెళ్తే మీకు శాంతి ఏం దొరుకుతుంది అయితే ఎలక్షన్లో పోటీ చేస్తే మీకు శాంతి లభిస్తుందా క్లబ్లో శాంతి లభిస్తుందా అయితే పార్టీలు చేసుకుంటూ ఉంటారు ఈ బిజినెస్ పీపుల్ లేకపోతే ధనవంతులు ఏవో పార్టీలు ఏవో చేస్తూ ఉంటారు దాంట్లో మీకు శాంతి లభిస్తుందా మీరు అలాంటి తన గాడు అలాంటి పార్టీ నుంచి ఇంటికి వెళ్తూనే ఎవరి మీద పెట్టాడు ఆ అలాంటి పార్టీ నుంచి వెళ్తూనే ఎవరి మీద పెట్టాడు వాళ్ళు వీడు డ్రైవింగ్ లైసెన్స్ లేదు తాగేసి ఉన్నాడు జైలు శిక్ష పడ్డానికి ఎన్ని ఏళ్లు పట్టింది పదమూడేళ్లు పట్టింది అమెరికాలో అయితే అమెరికా కానీ యూరప్ కానీ యూరప్ అని నాకు బాగా తెలియదు అమెరికా అయితే తెలుసు అమెరికాలో అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తాగేసి ఉన్నవాడు కనుక హిట్ అండ్ రన్ కేసు చేసినట్లయితే వీళ్ళు పుట్టిన జైల్ వితిన్ సిక్స్ మంత్స్ వీళ్ళు అరెస్టెడ్ ఇమీడియట్లీ non bailable walanu kuntundi bail ivvaru and then the process begins and within 6 months jail wastes 13 elevtandi hit and run case ki 13 elevtandi vaadi license ledu taggesunnadu ani meeku prove ayipoyina tarvata enta kaala enduku pattindi ante legal system is very poorly managed the legal system manaku telisipothundi very unfortunate తర్వాత ఎవడో పట్టించుకోడు అక్కడ ఈ సెలబ్రిటీలు ఇవే ఉండవు ఆ మాటలే ఉండవు ఎవడో పట్టించుకోడు ఇప్పుడు క్యాలిఫోర్నియా హాలీవుడ్లో స్టాప్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంతమంది జరిగిపోతారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇవేవో అవుతూ ఉంటాయి కొంతమంది బ్యాంక్ కరప్ట్ అయిపోతారు బ్యాంక్ అయిపోతారు మీరు మెకాఫే అనే పేరు విన్నారా మెకాఫే అని వైరస్ కంప్యూటర్ వైరల్ సిస్టమ్స్ అనే కంపెనీ అది అది స్టార్ట్ చేసిన ఆయన పేరు మెకాఫే ఆయన అరిజోనాలో ఉంది ఒక ఫినిక్స్లో మెకాఫే అనే కంపెనీని పెట్టి ఆయన స్టార్టప్ కంపెనీ పెట్టి తర్వాత అది బాగా అభివృద్ధికి వచ్చి అది కోట్ల డాలర్ల బిజినెస్కి వెళ్ళింది దాన్ని ఆయన అమ్మేశాడు అమ్మేసి తర్వాత వీళ్ళు ఎవరో కొన్నారు దాన్ని ఎవరో ఉంటుంది కంప్యూటర్ జయింట్స్ వాళ్ళు కొనేశారు కొన్ని కోట్ల డాలర్ల డాలర్లకి కొనేశారు మెకాఫేక్ అనే ఆయనకి పెద్ద మ్యాన్షన్ ఉంది ఫినిక్స్ లో ఆయన మొత్తానికి హీ వాజ్ ఈజ్ ఇన్ జైల్ నా అదంతా పోయింది ఏదో వెంట జైలు వెంట వెంటనే ఇలాగా పదమూడేళ్ళు పన్నెండేళ్ళు అలా అలా ఉండదు వెంట సంజయ్ దత్కి జైలు శిక్ష విధించింది ఏ కేసు నైన్టీన్ నైన్టీ సెవెన్ కేసు అది నైన్టీ త్రీ కేసు చాలా పూర్ క్వాలిటీ ఆఫ్ జస్టిస్ పూర్ క్వాలిటీ జస్టిస్ డివైడ్ ఇస్ జస్టిస్ డిన ఎనీవే కమింగ్ బ్యాక్ టు ఎందుకు ఇవన్నీ నేను ఎందుకు చెప్పానో నాకేం గుర్తులేదు కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మీరు అర్థ కామ ధర్మ ఆ వరసలో మీరు దాటుకుని ముందుకొచ్చి ఆత్మస్వరూపం దగ్గరికి వస్తే తను తను అంటే మళ్ళీ దేహము ప్రాణము విజ్ఞానము అక్కడ ఆ లోతులో మీకు బ్రహ్మ లభిస్తుంది అది శ్లోకం తెలిసిందండి దేవుడు అక్కడ ఉంటాడు అదే వైకుంఠం అంటారు వైకుంఠం అని అంటారు చూసారా అదే వైకుంఠం ఆ విజ్ఞాన శక్తి సోర్స్ ఉద్గమ స్థానం సోర్స్ విజ్ఞానం ఎక్కడి నుంచి పుడుతోందో అఫోర్స్ ఈ విజ్ఞానము రెండు రకాలు వచ్చిపోయే విజ్ఞానము మరింత లోతుగా ఉండే విజ్ఞానము వచ్చిపోయే విజ్ఞానము ఇది ఘటము ఇది పటము ఇత్యాది మరింత లోతుగా ఉండే విజ్ఞానము అహమస్మి నేను ఉన్నాను ఎందుకంటే నేను ఉన్నాను అన్నది అది వచ్చిపోయి ఎప్పుడు ఉంటుంది బాల్యంలో నేను ఉన్నాను యవ్వనంలో నేను ఉన్నాను మధ్య వయస్సులో నేను ఉన్నాను రిటైర్కి ముందు నేను ఉన్నాను రిటైర్ అయిన తర్వాత నేను ఉన్నాను ఐడెంటిటీ కార్డు పుచ్చేసుకుంటారు వాళ్ళు కానీ నేను ఉన్నాను ఎవడో పుచ్చుకోవద్దు రిటైర్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ పురా చేసుకుంటారు నేను ఉన్నాను ఏమీ అవ్వదు మీకు ప్యాన్ నెంబర్ లేకపోయినా కూడా నేను ఉన్నాను ఉంటుంది ఆధార్ కార్డు లేకపోయినా కూడా నేను ఉన్నాను ఉంటుంది మీకు కనీసం గ్యాస్ సిలిండర్ లేకపోయినా కూడా నేను ఉన్నాను ఉంటుంది రేషన్ కార్డులో మీ పేరు లేకున్నా నేను ఉన్నాను ఎక్కడికి పోడదు అది అత్యంత మౌలికమైనటువంటి అనుభవం కాబట్టి మీరు ఈ వచ్చిపోయే విజ్ఞానము మౌలికమైన విజ్ఞానము వచ్చిపోయే విజ్ఞానము దాన్ని ది అదర్ అని ఈ మౌలికమైన విజ్ఞానము రమస్వరూపమని ఆ మొత్తం మీద ఆ విజ్ఞానము ఆ సోర్స్ ఇవి వచ్చిపోయే ఘటపటాది జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతోంది ఇది నేను ఉన్నాను అనేటువంటి మౌలికమైనటువంటి విజ్ఞానం ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కాగ్నేషన్ అనుభవం ఒక అనుభవం అదొక అనుభవం ఘటానుభవానికినో అహమస్మి అనే అనుభవానికి తేడా ఉందో చూడండి ఘటానుభవము పై వచ్చిపోయే అనుభవము అలా జహమస్మి అనుభవము వాళ్ళ లోతైన అనుభవం బట్ మొత్తం మీద రెండు అనుభవమే అంతఃకరణం ఉన్నప్పుడే రెండు ఉంటాయి దాని నిద్రా సుశుద్ధి వ్యవస్థలో అంతఃకరణ లేనప్పుడు ఘటానుభవము ఉండదు అహమస్మి అనుభవము ఉండదు అంతఃకరణ ఉద్బుద్ధమైనప్పుడే ఈ రెండు అనుభవాలు మీకు మొత్తం మీద అహమస్మి అనుభవంలోనూ ఘటహాస్తి అనే అనుభవంలోనూ కొంత భేదం ఉన్నమాట వాస్తవం బట్ మొత్తం మీద రెండు కూడా అంతఃకరణ ద్వారా కలిగే అనుభవాలు ఈ అనుభవాలని నువ్వు పట్టుకోవు వాటి మూలంలో నీకు ఆ బ్రహ్మ లభిస్తుంది ఇప్పుడు శ్లోకం మనం చర్య చేసుకోవచ్చు ఎస్మిన్ లోకే లోకమునందు ఎస్మిన్ ఎస్మిన్ ఏ విషయమునందు బోధ జ్ఞానము అస్థి గలదో తదుపేక్షనే ఆయా విషయమును ఉపేక్ష చేయగా అదే ఆ పని చేయాలి మీరు ఆ పని చేస్తే మీకు ఆత్మతత్వము అనుభవానికి వచ్చేస్తుంది ఎలాగా ఏమిటి ఆ పని చేయడం ఏం చేయాలి చూడండి మీరు బంగారాన్ని మీరు పొందాలి అంటే ఏం చేయాలి మీకు ఏ ఆభరణం దొరికినా పర్వాలేదు ఫలానా ఆభరణం దొరికితేనే బంగారము దొరుకుతుంది అనే లేదు ఏ ఆభరణం దొరికినా పర్వాలేదు ఓకే నెక్లెస్ పర్వాలేదు కాదండి పాతకాలకు కంటే అనే ఆభరణం కంటే కంఠము కంటే ప్రకృతి వికృతి కంఠము ప్రకృతి కంటే వికృతి పాతకాలకు కంటే పురుగాల పరవ గారి కన్యాశుల్కంలో ఉంది ఆది దొరికిందండి బాగా పాతది దాని నుంచి బంగారం దొరుకుతుంది దొరుకుతుంది లేదు కానీ మరేమి అట్లా అది పట్టుకుంటే లేదండి ఇప్పుడే దుబాయ్ నుంచి ఇంపోర్టెడ్ నెక్లెస్ ఒకటే పట్టుకొచ్చాము దీంట్లో బంగారం దొరుకుతుందా ఇంట్లో దొరుకుతుంది పాత కొత్తల సమస్య ఏమై కానీ మరి ఈ కంటెలో బంగారం కావాలన్నా ఈ కొత్తగా వచ్చిన నెక్లెస్లో బంగారం కావాలన్నా ఏం చేయాలి మీరు ఆ నామరూపములను ఉపేక్ష చేయాలి నామరూపాలను ఉపేక్ష చేయాలి పూర్తి స్వామిజీ బాగా చెప్పేవాడు అండ్ చాలా డ్రామాటిక్గా చెప్తాడు వీడు ఏం చేస్తాడంటే నెక్లెస్ని వీడు అమ్మడానికి పట్టుకెళ్తాడు ఇలా పట్టుకెళ్తాడు సార్ నెక్లెస్ అమ్ముతాను ఇలా పట్టుకెళ్తాడు వీడు ఇలా ఎందుకు అమ్ముతాడు వాడి దృష్టిలో వాడు నెక్లెస్ అమ్ముతున్నాడు కదా వాడి ఆ నామరూప బుద్ధి గట్టిగా ఉంది వాడికి అప్పుడే పట్టుకొచ్చాడు భార్య మెడ నుంచి మొత్తానికి ఆమెను ఒప్పించి పట్టుకొచ్చాడు ఆవిడ ఇలా ఇచ్చింది తీసి ఇలా తీసి ఇలా ఇచ్చింది ఇస్తే వాడు జైల్లో పట్టుకుని అక్కడ వాడి దగ్గరకు వచ్చారు యాక్కన సమ్మడానికి వచ్చాను అంటే ఇందాక ఫోన్ చేసింది మీరేనండి నేను ఎక్కడ అమ్ముతారని నా ఇదే పట్టుకొచ్చానండి అంటే అంటే ఆయన పుచ్చుకునే ఎలా పుచ్చుకోవాలి ఇలా పుచ్చుకోవాలి కదా అలా పుచ్చుకోడు పూర్జు స్వామీజీ చెప్తారు ఇలా పుచ్చుకుంటాడు ఇలా పుచ్చుకుంటారు అంటే అతను ఎలా పుచ్చుకుంటాడు ఇలా పుచ్చుకుంటాడు అంటే ఏమిటి వీడన్నీది నామరూపాల బుద్ధితో అమ్ముతుంటే వాడు ఇలా పుచ్చుకోవడంలోనే వాడు ఏం చేశాడు ఆ నామరూపాలని మింగేసాడు అప్పుడే వాడు అప్పుడే నామరూపాలని మింగేశాడు మింగేసి వాడి దగ్గర వెయ్యింగ్ పాన్ సిబ్బే ఒకే సిబ్బే గల వెయ్యింగ్ మెషిన్ రెండు సిబ్బలు ఉండేవి పూర్వం ఒక సిబ్బేలో ఇది వేసి రెండో సిబ్బలో గురివింద గింజలు చిన్న చిన్న రాళ్ళు అన్నీ వేసి గురువింద గింజలని అలా వేసి తూకం వేసి వాళ్ళు ఇలా పట్టుకునే ఇప్పుడు అలా కాదు ఇప్పుడు సింగిల్ సిగ్గ దాంట్లో వేస్తారు దీన్ని తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి ఎవరండే ఇది రెండున్నర కులాలు బంగారం అని అంటాడు వీడు నెట్వర్స్ అంటూ ఉంటాడు వాడు నెట్వర్స్ అంటారు ఇక్కడ ఏం జరిగింది కంటె తీసుకుని నామరూపాలను ఉపేక్ష బంగారం దొరికింది లేదా మోస్ట్ మోడర్న్ నెక్లెస్ తీసుకుని నామరూపాలను ఉపేక్ష చేస్తే బంగారం జరిగింది అలాగే మీ మీ లోపల మీరు చూసుకోండి మీకు ఎవో ఏవో సంకల్పాలు ఉంటాయి థాట్స్ ఉంటాయి కదా హృదయంలో ఏ థాట్ అయినా ఏదైనా లోకానికి సంబంధించిందే అవుతుంది సపోజ్ మీకు ఘటం గుర్తు వేదాంతులకి ఘటం గుర్తు వస్తుంది వాళ్ళకి ఎప్పుడూ ఘట థాటే ఉంటుంది ఒక ఆయన ఉన్నాడు వేదాంతులు కుమ్మరులు వీళ్ళు కుమ్మరి వాళ్ళు ఎందుకంటే తెల్లారులు వేస్తే ఎప్పటికీ ఘటం అంటూ వీళ్ళు కంసాలి వాళ్ళు వీళ్ళు బ్రాహ్మణులు కాదు వీళ్ళు వీళ్ళు కుమ్మరి వాళ్ళు కంసాలి వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు అని ఒక సో ఆ ఇప్పుడు మీకు ఘట దృష్టి ఘట జ్ఞానం కలిగిందనుకోండి ఓకే యు టేక్ దట్ ఘటర్ థా ఘటజ్ఞానం ఓకే ఘటజ్ఞానం ఈ ఘట జ్ఞానాన్ని మీరు పరిశీలించండి ఘట జ్ఞానం అంటే ఘటానుభవాల్ని పరిశీలించండి ఘటానుభవాల్ని పరిశీలించి మీరేం చేయాల్సి ఉంటుందో తెలుసునండి ఆ ఘటానుభవం నుండి ఘటనామరూపాలు డ్రాప్ చేయాలి అది ఎలాగో తర్వాత చెప్తా ఘటా ఘటానుభవం నుంచి ఘటనామరూపాలు డ్రాప్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసిన ప్యూర్ అనుభూతి మిగులుతుంది అంటే అన్కండిషన్డ్ అనుభూతి మిగులుతుంది ఏమండి కంటెలో ఉండే నామరూపాలని డ్రాప్ చేస్తే వచ్చి మిగిలిన బంగారానికి మోడర్న్ నెక్లెస్ లో ఉండేదాని నామరూపాలని డ్రాప్ చేస్తే మిగిలిన బంగారానికి తేడా ఏమైనా ఉంటుందా ఉండదు పాత బంగారము కొత్త బంగారము తేడా ఏమైనా ఉంటుందా ఉండదు బంగారానికి పాత కొత్త ఉండవు బియ్యానికి పాత బియ్యం కొత్త బియ్యం అని ఉంటుంది తప్ప బియ్యం అంటే మారిపోతూ ఉంటుంది కనుక అలాంటివి ఉంటుంది తప్ప బంగారానికే ఉండదు మనం వాళ్ళు చేతస్తాం పాత బియ్యం అయితే మంచిగా ఉంటుంది కొత్త బియ్యం అయితే జీర్ణం చేస్తుంది ఏదో ఏదో ఉచితం అర్థం లేని మాటలు ఇది నాట్ పాత బియ్యం కొత్త బియ్యం ఏదో అనుకునేవారు సమ్ కైండ్ ఆఫ్ ఐడియాస్ ఏమో ఉండేవి బంగారానికి ఆ సమస్య ఉండదు సో పాత కొత్త అనే తేడా ఉండదు ఇలా గుండ్రంగా ఉండేది లేకపోతే ఇలాగ కోలగా ఉండేది ఇదైన ఉండదు బంగారంలో నామము ఉండదు రూపము ఉండదు కాబట్టి ఏమవుతుంది అది ఎక్కడి నుంచి వచ్చినా అది ఒకటే బంగారం ఉంటుంది నెక్నస్ నుంచి అదే బంగారం కంటి నుంచి అదే బంగారం కన్నాభరణం నుంచి అదే బంగారం అలాగే మీరు కూడా ఘటజ్ఞానం నుంచి ఆ ఘటనామ రూపాలు తీసేస్తే మిగిలేటువంటి శుద్ధ జ్ఞప్తి శుద్ధమైన తెలివి ఎరుక ఘటం అనే ఎరుక నుంచి ఘటం తీసేస్తే ఏమితుంది ఎరుక ఎదుగుతుంది సపోజ్ మీకు శత్రువు గుర్తుకొచ్చాడు అనుకోండి దాని నుంచి ఆ శత్రువు అనే నామరూపాలు తీసేస్తే ఏమిగుతుంది ఎరుక ఎదుగుతుంది మిత్రుడు గుర్తుకొచ్చాడు అనుకోండి ఆ మిత్రుడు అనే నామరూపాలు తీసేస్తే ఎరుక ఎదుగుతుంది అంటే ఏమిటనమాట మీరు ఏ థాట్తో మొదలుపెట్టారు అన్నది ముఖ్యం కాదు మీరు ఆ నామరూపాలని ఉపేక్షయగలగడమే అక్కడ ముఖ్యం ఆరంభంలో మీరు ఘటంతో పటంతో మొదలు పెడితే నామరూపాలను ఉపేక్ష చేయలేకపోతారు ఆ నామరూపాలు పట్టణ ఉపేక్ష చేయడం అభ్యాసం రాదు కాబట్టి ఉపేక్ష చేయడం అనే దాన్ని కోసం మీరు ఆరంభంలో ఏదైనా ఇంకొక ఉపాయాన్ని మీరు ఆశ్రయించడంలో తప్పు లేదు అల్టిమేట్ అంటే అభ్యాసం చేసుకుంటే నామరూపాలని జారబెడవడం అనేది మీకు బాగా అలవాటైపోతుంది అలవాటైపోతే మీకు ఆ శుద్ధమైన ఎరుక తెలివి దానికే అనేక పదాలు చెప్తున్నా అనేక పదాలు ఎందుకు చెప్తున్నానంటే ఏ ఒక్క పదమైనా మీలో ఆ స్ఫూర్తిని ప్రకాశింపజ మీకు ఈక్విల్ ఫైవ్ ఏ ఒక్క పదమైనా మీకు అది బుద్ధికి వస్తుందనే ఆశతోటి అనేక పదాలు చెప్తున్నాం దట్ ఈజ్ ఎ వే ఆఫ్ లివింగ్ చేసి కాబట్టి అది ఆ ఎరుక మిగులుతుంది అది బ్రహ్మ అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇక్కడ లోకంలో దేవుడు వైకుంఠమని ఇదని అదని యజ్ఞాలు యాగాలు క్రతువులు తీర్థాలు దానాలు తపస్సులు చేసి చేసి చేసి చేసి ఏదో పొందాలి ఎక్కడో పొందాలని అనుకుంటున్నది వీడు ఎంత సరళం చేసి పెట్టాడో చూడ అది ఇది గమనించదగ్గ విషయం